Om Shri Om. ం శ్రీగురుభ్యో నమ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానముక్తి ద్వంద్వాది గగనసదృశం తమలక్ష్యం ఏకం నిత్యం విమలమతదం సర్వీ సాక్షీభూత భావా చిత సద్గురు నమా నమో బ్రహ్మాివ్య బ్రహ్మవిద్యా సాంప్రద కృవ్యో ం స ఋషిభ్యో మహాభ్యో నమోగ్యవప్లవరహిత ప్రజన ప్రత్యగ్ర బ్రహ్మ సదాశివసంకర్యమా అస్మదాపర్యంకా వందే సద్గు నిజ గురుమగురు పరమేష్ఠి గురు సద్గురు పరబ్రహ్మణే నమ హరి శ్రీ గురుజ్యో నమ హరి యను మరుకన్నను ఏకపోరు కన్నా దేహీయన మనన్ గురుతన సాక్ష్య జ్ఞప్న య ద్రష్టాయని చూడు మక్కగా ఇది रे चला चला मोला मरमा मेरी गेटि दन्ना हिरेंगे ता ఇది లేకు చూడా గురుతన సాక్షప్తన స్ఫురణయని ద్రష్టయనిన చూడు మొక్కటిగా ఎరుకన్నను మరుకన్నను ఎరుకకు ఎరుకన్న దేహియన మాయయనను చూడు మొక్కటిగా ఇది లేకుంటే చూడాము ఒక్కటిగా మరి చలాచలమూల మర్మమెరిగేటిదన్న ఎరిగి తా లేననినా ఎగిరి పోయేటిదన్న చూడు ఒకటిగా ఇది లేకుంటే చూడము ఒక్కటిగా ఇది పదవిభజన చాలా స్పష్టమైనటువంటి సూచన ఈ గందార్థంలో ఉన్నాను నేడు శరన్నవరాత్రులలో విశేషమైనటువంటి అమ్మవారి జన్మ నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రం సందర్భంగా జ్ఞాన సరస్వతి ఆవిర్భావ ఈ సందర్భంగా భారతదేశంలో అమ్మవారిని జ్ఞాన సరస్వతి రూపంగా ఆరాధిస్తూ యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్వి వీణావరదండమకరా శ్వేతపద్మాసనా బ్రహ్మాచ్యుతంకర ప్రభుతిర్దేస్ సా పూజి సామాం పాస్వతీ భగవతీ భారతి నిశేషజాడ్యాపహ్రదాయంలో సరస్వతీదేవికి సంబంధించినటువంటి అందరూ ఆచరించేటటువంటి సరస్వతీదేవి యొక్క ప్రార్థనే ఈ ప్రార్థనలో చిట్ట చివరిది నిశేష జాడ్యాపహ జ్ఞాన సరస్వతి యొక్క అనుగ్రహాన్ని పొందితే ఏమి లభిస్తుందో ప్రయోజనం అని చెప్పారు భారతదేశంలో వేదం కానీ వేదాంతం కానీ ఉపనిషత్తులు కానీ విచారణాక్రమంలో షల్లింగ పద్ధతిలో ప్రయోజనాన్ని ముందు చెబుతుంది ఏమండి పని చేస్తే నాకేం వస్తుందనే ప్రశ్న నీకు రావక్కర్లేదు పనిని చెప్పేటప్పుడే ఆ పని చేయమని చెప్పేటప్పుడే ముందు ప్రయోజనాన్ని నిర్దేశించి లక్ష్యాన్ని నిర్దేశించి తరువాత భావన చేయడం తర్వాత కర్మ చేయటం తర్వాత క్రియగా మారడం ఫలితం అనుభవించడం లక్ష్య సిద్ధిని పొందడం ఇది వేదం పాటించినటువంటి వరుస కాబట్టి ఏ వ్రతమైనా ఏ దీక్ష అయినా ఏ ప్రార్థనైనా ఏ సాధనైనా గురూపదిష్ట మార్గంలో అనుభవజ్ఞుడైనటువంటి ఆ సాధన ఎందు సిద్ధుడైనటువంటి సాధు త్యాగి అయినటువంటి ముక్తుడైనటువంటి మహానుభావుడు ఆయా బంధ విముక్తి కొరకు ఉపదేశించేటటువంటి మార్గాలకు కర్మకాండలని పేరు కాండ అంటేనే సమూహము కాండత్రయం అని కూడా ఒక పేరు ఉంది త్రయీ అని వేదకు పేరు వేదమునకు పేరు త్రయి త్రివర్గదా త్రిశుభగద అని అమ్మవారికి పేరు కాబట్టి ఏవేవైతే మానవుడిలో శక్తిని ప్రేరేపిస్తాయో శక్తిని ప్రకటింపజేస్తాయో పదార్థ గతిని మార్చగలుగుతాయో పదార్థ స్థితి నుంచి శక్తి అనే స్థితికి మార్చగలుగుతాయో వాటికి మంత్రములని ఏవేవైతే మంత్రసిద్ధి చేత పొంద సమాధి నిర్ణయం మంత్రసిద్ధుడవడం ఒక ఎత్తు అయితే ఆ మంత్రసిద్ధి చేత పొందేటటువంటి సమాధినిష్ట ఏదైతే ఉందో అంటే మంత్ర యోగ సిద్ధి చేత ఏ యోగంనకైనా ఆఖరి మెట్టు సమాధినిష్ట కాబట్టి ఆ సమాధినిష్టలో పొందేటటువంటి స్వరూపజ్ఞానం ఏదైతే ఉందో ఆ స్వరూప జ్ఞాన ప్రధానంగా చెప్పబడేటటువంటి వాటికి సూచనలని సూత్రములని పేరు ఈ సమాధినిష్ట నుంచే ఈ సూత్రముల యొక్క వ్యాఖ్య విచారణ సమన్వయం సాధ్యమవు అంటే సమాధినిష్ట యొక్క అనుభవము లేనటువంటి వారు స్వానుభవ నిర్ణయం లేనటువంటి వారు సూత్రములకు గనక లేక సూచన వాక్యాలకు గనక అన్వయం చెప్పకపోతే అది అధోముఖ వ్యాపనం చెంది దేహాత్మభావ పద్ధతిగా జగద్భ్రాంతిని బలపరిచే పద్ధతిగా ఎరుకను గట్టిపరిచే పద్ధతిగా అన్వయం అవుతుంది కాబట్టి ఎవరైనా బోధించినప్పుడు ఆ బోధించింది శ్రవణం చేసేటటువంటి శిష్యుడు ముందుగా లక్ష్యాన్ని స్పష్టంగా ఎరిగిన ఉండాలి దేని కొరకు నేను గురువును ఆశ్రయించాను ఏ రీతిగా ఆశ్రయించాను ఏ లక్ష్య సిద్ధి కొరకు ఆశ్రయించాను అనేటటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయం ఉన్నటువంటి సతశిష్యుడు సులభంగా సూత్రాన్ని సూచన వాక్యాలని గ్రహించగలుగుతాడు ఎందుకంటే సూత్రములకు అవతల మౌన వ్యాఖ్య ఉంటుంది కాబట్టి ఆణవీ దీక్ష స్థాయిలో ఉన్నటువంటి సాధకులకు మౌన వ్యాఖ్య అర్థం కావాలంటే సాధ్యపడదు అంటే వీళ్ళు స్మరణకి దిగునున్నవారనమాట అంటే మంత్ర యోగానికి అర్హత సాధించినటువంటి దశలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆణవీ దీక్ష ఇస్తారన్నమాట ఈ ఆణవీ దీక్షలో ఆడవారైతే లలితా సహస్రనామము లక్ష్మీ సహస్రనామము సరస్వతి సహస్రనామము లేక అష్టోత్తరములు అలా దుర్గా सप्त ले इलां स्तोत्रजाल वारीग्रहिस्ट अलामात्रग्रह पद्धति आणवी दीक्ष अभी मगवार शिव सहसाम विष्णु सहसावे प्रत्येक आया सांप्रदाय रीतलते आया सांप्रदायण्य अग्रहिस्त मोटमोदीक्ष दीक्षा इंदा चपे कांडी आय दाटा की दीक्षात्रे कर्मयोग संबंधी कर्मकांड अलागे भक्ति योग संबंधी भक्ति योग भक्ति भक्ति कांड पेरना पड़को उपासना कांड ఉపాసనాకాండని సాధారణంగా పెద్దలందరూ పిలుస్తూ ఉంటారు ఈ భక్తి యోగ మార్గాన్ని ఉపాసనా మార్గం అని కాబట్టి ఇది ఉపాసనా కాండ ఇక మూడవది అయినటువంటిది జ్ఞానయోగం అది జ్ఞానకాండ ఇది కాండత్రయం ఈ కాండత్రయ సిద్ధి కొరకు దీక్షాత్రయం ఇవ్వకూడదు అంటే కర్మయోగ పరిధిలో కామ్యక కర్మల నుంచి నిష్కామ కర్మస్థితికి మార్చడానికి ఆణవీ దీక్షనిస్తారు కాబట్టి ఆ ఆణవీ దీక్షాకాలంలో ఆ ఇవ్వబడినటువంటి సాధకుడు ఒక నియమిత కాలంలో ఒక ప్రదోషకాలంలోనూ ఒక సంధ్యాకాలంలోనూ శుచి అయి ఆ నామాన్ని జపించేటటువంటి పద్ధతిని అవగాహన చేస్తారు చేసి ముఖ్యంగా పంచకోశ విచారణ నాయన ఈ ఐదు కోశములు నువ్వు కావు అని తెలుసుకో లేక నీ యొక్క కర్మఫలమంతా ఈశ్వరాజ్ఞ చేత వినివృత్తం కాబట్టి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయి అనేటటువంటి ఉపదేశ సూత్రాలను అందిస్తారు ఇది మొట్టమొదటి స్థాయి ఇలా కాలం నేను కర్తను కాదు నా జీవితానికి ఈశ్వరుడే కర్త అనేటటువంటి దృష్టి బలపడేంత వరకు ఈ దీక్షను కొనసాగిస్తా ఇలా కొంతకాలం ఉపాసన చేసిన తర్వాత ఆ కర్మ బలం క్షీణించే పద్ధతిగా ఎవరైతే ఎదుగుతారో వాళ్లకు రెండవ దీక్ష ఇస్తారు అదేమిటంటే హంసమంత్రం అంటారు ఈ రెండవ దీక్ష అయినటువంటి హంస మంత్రం నిన్ను నీ స్థూలాన్ని దాటినటువంటి జప అనే స్థితి నుంచి అజప స్థితికి మార్చడానికి ఉపయోగపడేటటువంటి హంస ఈ రెండవ దీక్ష స్మరణ అనేటటువంటి మంత్రయోగ సిద్ధుడవుతాడనమాట అంటే అన్నీ మంత్రాలు కూడా సాధారణంగా మనోజయమునకి నిర్దేశించబడి ఉన్నటువంటి కారణం ఏమిటంటే ఇవి అనుష్ప్ ఛందస్సులో కానీ త్రిష్ ఛందస్సులో కానీ ఉంటాయి సాధారణంగా లేక గాయత్రి ఛందస్సులో కూడా ఉంటాయి సాధారణంగా గాయత్రీ మంత్రం అని చెప్పబడేవన్నీ కూడాను ఆ గాయత్రి ఛందస్సులో వ్రాయబడినటువంటివి రామాయణమంతా కూడా గాయత్రి ఛందస్సులో వ్రాయబడింది ఇట్లా కొన్ని అనుష్ ఛందస్సులో కొన్ని త్రిష్ప్ ఛందస్సులో రాయబడినటువంటి గ్రంథరాజములు अनेक उन्ई भारतीय सांप्रदाय वीट विशेष मनंदर तल शर दैर्घ्यरंग पद्धति पे अभी काम लेक विद्युदयस्का तरंगम लेक वायु तरंगम लेक जल तरंगम ये शक्तना सर తరంగముల రూపంలోనే దాని యొక్క చలనం ఉంటుంది అయస్కాంత తరంగములైన లేక ఏసీ కరెంటు డీసీ కరెంటు ఇలా ఏదైనా చెప్పుకోండి అవన్నీ కూడా అన్నీ కూడా శక్తి అంతా కూడా తరంగ రూపంలో ఉంటుంది కాబట్టి ఈ తరంగములు ఎలా ఉన్నాయి అనేది బాగా అధ్యయనం చేసి తరంగములలోని కదలికకు సాక్షి అయ్యేటటువంటి పద్ధతిగా మంత్రయోగం చేయబడుతుంది ఇది మంత్రయోగం చేయబడే పద్ధతి మంత్రాలలో రకరకాలైన మంత్రాలు ఉండవచ్చు అంటే మారణ మంత్రములు మోహన మంత్రములు ఉచ్చాటన మంత్రములు అని మంత్రములు అనేక రకములుగా వర్గీకరించవచ్చు నమహ అనేటటువంటి అంత్యముల చేత ఏర్పడేవి వశీకరణ మంత్రములని స్వాహ అనేటటువంటి మంత్రములు మారణ మంత్రములని ఇక స్త్రయపటు అనేటటువంటి పద్ధతిగా వచ్చేటటువంటి వాటికి మోహన మంత్రములని ఇలా రకరకాలైనటువంటి ప్రయోగములు మంత్ర ప్రయోగంలో ఉన్నప్పటికీ అన్నిటికీ కూడా ప్రతీ విద్య ఎందు కూడా మూలమంత్రం ఒకటి ఉంటుంది ఆ మూల మంత్రం చాలా ముఖ్యమైనటువంటిది అంటే దాన్ని అనుసంధానం చేసుకునే మిగిలిన మంత్రరాజాలన్నీ చెప్పబడతాయి అవన్నీ ఆ మూలమంత్రానికి బీజమంత్రంగా ఏదైతే ఉందో ఆ బీజమంత్రము లేక మూల మంత్రం యొక్క ప్రయోగ దశలలో అనేక మహామంత్రములు ఏర్పడతాయి అలాగే శ్రీ విద్యకు మూలమంత్రం ఓం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఓం నమస్తీపుర సుందర్య నమో నమ ఇది మాలామంత్రం ఇది బీజమంత్రం ఇది మూల మంత్రం వీటికి ఆ పేర్లన్నీ అంటే శ్వాసతో సమంగా చేయబడినప్పుడు మాలామంత్రం అవుతుంది ఇక దీనిని బీజమంత్రంగా స్వీకరించి దీనిని ప్రయోగ ఉపసంహారాలు తెలిసి ఆ ప్రయోగం చేస్తే అది బీజమంత్రం అవుతుంది దీనిని దాని యొక్క యథార్థస్థితిని తెలుసుకోవడానికి వాడబడితే అంటే మంత్రద మంత్రసిద్ధి మంత్రాధిష్ఠాన దేవత యొక్క సాక్షాత్కారం కొరకు వాడబడినప్పుడు మాలామంత్రంగా ఆ మాలామంత్రమే సాక్షాత్కార సమయంలో మూలమంత్రంగా వ్యక్తమవు ఇలా మంత్రానికి అనేక రకాలైనటువంటి స్థాయి భేదాలు ఉన్నాయి సరే ఇప్పుడు వేదాంత పద్ధతిగా చెప్పబడేటటువంటి ఆత్మ మార్గంలో హంస మంత్రమే మాలామంత్రం హంస మంత్రమే మూల మంత్రం హంస మంత్రమే బీజమంత్రం కారణం ఏమిటంటే హం క్షం అనే ద్విదళముల మధ్యలో ఉన్నటువంటి ఆజ్ఞాచక్రస్థానంలో జీవుడు ఉన్నాడు ఇది జీవస్థానం కాబట్టి ప్రతిరోజు మానవులందరూ స్త్రీ పురుష భేదం లేకుండా ఊహ తెలిసినా తెలియకపోయినా అంటే శైశవావస్థ నుంచి నామకరణం చేయబడినప్పటి నుంచి అంటే జాత శౌచం తీరినప్పటి నుంచి జాత శౌచం తీరినప్పటి నుంచి ఒక అర్చన చిట్ట చివరి కాలం వరకు అంటే శ్వాస ఆఖరి శ్వాస విడవబడినటువంటి మానవ దేహ శివలింగ యంత్రానికి కూడా అంటే శవానికి కూడా ఈ చిట్ట అర్చన చేయబడుతుంది అదేమిటంటే భస్మధారణ लेक श्रीगंध धारण कुंकुम धारण यह कुंकम धारण आज्ञाचक्रस्था में चयड़ा अंत जीवड़ की चेटी अर्चना इधर नीु ये कर्म की अधिकारीत्वा पदवलने पूज चेय मोटमोद नाइना ना कुंकम धरु नाईना भस्मा धरचु నాయన శ్రీగంధాన్ని ధరించు నైనా అక్షతలు ధరించు అనేటటువంటి పవిత్ర ద్రవ్యాల ద్వారా సాత్వికమైన శాంతమైన దైవీ భావనలో ప్రవేశిస్తామన్నమాట ఈ సాత్వికమైనటువంటి బుద్ధి ప్రధానంగా జీవుడుగా జీవుడు అంటేనే బుద్ధి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి జీవుడు అంటేనే జ్ఞాత వేరే ఏం లేవు జీవుడు జీవుడు అని ఎన్ని చోట్ల చెప్పబడినా కూడా సాంఖ్య సాంఖ్యదర్శన పద్ధతిగా వాటికి జ్ఞాత లేక బుద్ధి అని పేరు ఈ సాత్వికమైనటువంటి ఏ సాక్షి ఉన్నాడో ఆ సాక్షి హంస మంత్ర ప్రయోగం ద్వారా హం క్షం అనే ద్విదళములు ఎలా కదులుతున్నాయో గమనించి ఆ కదలికలు ఉడిగినటువంటి మధ్యస్థానంలో ఉన్నటువంటి సుషున్నానాడీ గతమైనటువంటి సాక్షి గుర్తించే ప్రయత్నమే హంసమంత్రం మిగిలినటువంటి చక్రస్థానములు తెలిసినా తెలియకపోయినా నష్టమేం లేదు వాటి వ్యవహారం అంతా తెలిసినా తెలియకపోయినా నష్టమేం లేదు అవన్నీ కూడా ఆయా సంస్కార బలాలు ఉన్నటువంటి పద్ధతుల కొరకు ముఖ్యంగా కామ్యక కర్మల కొరకే ఆయా కేంద్రములన్నీ ఉపయోగపడుతుంటాయి అవి కూడా శక్తి కేంద్రములే కానీ వాటి యొక్క ప్రయోజనం ప్రయోగశీలత భౌతికమైనటువంటి అష్టప్రకృతి పద్ధతిగా ఉంటుందన్నమాట ఎవరైతే ఆత్మవిచారణాశీలుడైనటువంటి వారు ఉంటారో వాళ్ళకి ఇవ్వబడేటటువంటి హంస మంత్రం సోహంధ్యానంగా అజపాధ్యానంగా మారి మూడవ స్థలని దాటించగలిగేటటువంటి స్మరణ సిద్ధిని పొందింపజేసి సమాధినిష్టను పొందింపజేయగలుగుతుంది అందువలనే సమాధినిష్ట ఈ హంస మంత్రం ద్వారా సమాధినిష్ట పొందినటువంటి ఏ సత్శిష్యుడున్నాడు అట్టివాడికి ఆత్మనిష్ట కొరకు సూచనగా మహావాక్యాలను అందిస్తారు కాబట్టి ఆ మహావాక్య బోధ చేత ఆత్మనిష్ఠుడై బ్రహ్మానుసంధానం చేస్తాడు హంసమంత్రం చేతేమో దేహాత్మభావాన్ని త్యాగం చేసి అభిమానాన్ని త్యాగం చేసి నిష్కామ కర్మ ఎందు నిష్ఠుడై సిద్ధిని పొందాలనేటటువంటి లక్ష్యంతో సమాధినిష్ఠుడవుతాడు నిర్వాణ సిద్ధిని పొందాలనేటటువంటి లక్ష్యంతో సమాధినిష్ఠుడవుతాడు ఈ రకమైనటువంటి అంతర్ముఖ ప్రయాణాన్ని చేసేటటువంటి సశిష్యుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు తదుపరి దీక్ష అయినటువంటి మహావాక్య బోధకి అర్హుడవుతాడు ఇది రెండవ దీక్ష ఈ రెండవ దీక్ష వలన భక్తి సిద్ధి అయినటువంటి ఉపాసనాకాండ సిద్ధి అయినటువంటి విభక్తము విభక్తము కానిది భక్తి అటువంటి విభక్త స్థితికి ఐక్యతా సిద్ధి ఈశ్వరునితో ఐక్యతాసిద్ధి బ్రాహ్మీభూత స్థితి అంటారు దీన్ని ఈ బ్రాహ్మీభూత స్థితిని పొందేటటువంటి దీక్షను పొందుతారు ఇది రెండవ దీక్ష ఎవరికైతే తత్వమసి అనేటువంటి ఉపదేశ వాక్యం ద్వారా మేలుకొన్నవాడై స్వానుభవంగా ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అయమాత్మా బ్రహ్మం అనేటటువంటి నిర్ణయాన్ని పొందినటువంటి వాడు ఉంటాడు వాడు బ్రాహ్మీభూత స్థితి ఎందు నిష్ఠుడై సాలోక్య సామీప్య సారూప్య సాయోజ్యములనేటటువంటి చతుర్విధ ముక్తులని అనుభవ నిస్ అనుభవ నిర్ణయంగా పొందుతాడు ఇలా పొందినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడిక చైతన్య స్థితి నుంచి కిందకి దిగి రావలసినటువంటి అవసరం ఉండదు ఇంద్రియ వ్యవహారం జరుగుతూ ఉంటుంది కర్మ ప్రభావం బలహీని బలహీనపడిపోయి ఉంటుంది ఇక అంతఃకరణం అనేది చైతన్యంలో లీనమై విలీనమై మరలా పునరుత్పత్తి చెందాలి అంటే ప్రయత్నపూర్వకంగా మాత్రమే అంతఃకరణం పునరుత్పత్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్వం వలె అతను విషయ వ్యవహారాన్ని సమర్థవంతంగా చేయలేనటువంటి సమాధి నిష్టను పొందుతాడు निजा की माटलंटे आ सधि सिद्धि दशो ब्रह्म निष्ठन पुनता सामधि धशी ब्राह्मीभूत स्थित साध्यम का अंदवल आ सधि निष्ठुई षड विध सामधि निर्णयानी दाने लतगा एरीगे वकलमे बंधम निस्संकलमे मुक्ति अनेट लक्ष्या बल्ला पटकवाड़ ब्राह्मीभूत स्थित अंदकटा అలా ఆలోచన స్థితి నుంచి బ్రాహ్మీభూత స్థితికి ఎదిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు అంటే చిత్తము చిద్రూపస్థితికి మార్పు చెంది సచ్చిదానంద స్థితిని అనుభూతం చెందే వాళ్ళు ఎవరైతే ఉంటారో నామరూపములు అశాశ్వతమని అతనిని వదిలేస్తాయి అనమాట అతను ప్రయత్నించిన నామరూపాల యొక్క ప్రాధాన్యతను వదలక్కర్లే అతనినే అవి వదిలేస్తాయి కాబట్టి కేవల ప్రకాశరూపంగా నిలబడినటువంటి తురీయ స్థానాన్ని పొందినటువంటి ప్రవేశాన్ని పొందినటువంటి బ్రాహ్మీభూత స్థితుడు ఆ తురియానుభూతిని పొందుతూ ఉంటాడు కాబట్టి అతడిని మాటిమాటికి ప్రశ్నిస్తూ ఉన్నప్పటికీ అతను స్పందిస్తాడో స్పందించడో గ్యారంటీ ఏముండదు అతనిలో స్పందనలు ప్రతిస్పందనలు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట కొండొకచో ఆ అతను బాహ్య స్ఫురణ బాహ్య స్మృతి కలిగినప్పుడు కూడా శాంతంగా ఉండవచ్చు శాంతంగా లేకపోవచ్చు కాబట్టి అంతఃకరణం అనేది అతనికి సున్నా అయిపోతుంది కాబట్టి అతనిని అంతఃకరణ స్థాయిలో లేక పిండాండ స్థాయిలో ఐదు ఐదులు ఇరవై ఐదుగా పంచేంద్రియాలు పంచ విషయాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు విషయేంద్రియాలు ప్రాణేంద్రియాలు వీటికి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి ఏదైనా జీవనానికి సంబంధించిన అంశాలు వచ్చినాయి అనుకోండి అతను అందులో కూడా బ్రాహ్మీభూత స్థితి నుంచే నిర్ణయం చేస్తాడు కానీ ఉన్నదంతా బ్రహ్మమనే దృష్టితో మాట్లాడతాడే కానీ అతనికి భేద దృష్టి ఉండే అవకాశం ఉండదు ఈ రకంగా అభేద సిద్ధిని పొందే ఇది రెండవ దశ ఇహ ఈ స్థితిని పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడు సశరీరుడై ఉండి శరీరాన్ని ఒక తోలుతిత్తివేలు చూస్తూ ఉంటాడు చాలామందికి అది ఒక నిష్ఠూరంగా కనపడవచ్చు అది నిజానికి మాట్లాడితే అర్కపురి అమ్మ నిలీడమ్మడి అమ్మగారు అనసూయాదేవి బ్రహ్మాండం అనసూయ గారు సూచనగా ఎవడైతే ఏముందయ్యా మృత్యు అంటే ఏముంది తోలుదిత్తులో కాసేపు గాలి కొట్టుకుంది కాసేపటి తర్వాత గాలి కొట్టుకోలేదు ఇంతటి దానికి ఓ జీవితమంతా మృత్యు భయం చేత మరణిస్తానను మరణిస్తాను మరణిస్తానని ఏమి స్మరిస్తావు నీవు ఏదై ఉన్నావో ఆ స్వరూపజ్ఞాన స్థితిలో స్వాత్మస్థితిలో బ్రాహ్మీభూత స్థితిలో బ్రహ్మనిష్వుడవై బ్రహ్మమునందు అభేద సిద్ధి చేత సాయమాత్మా బ్రహ్మముగా ఉండవలసినటువంటి మానవుడు దేహాత్మ భావంచేత తోలుతిత్తి నేననుకోవడం చేత ఆ తోలుతిత్తిలో కొట్టుకుంటున్నటువంటి కొద్దిపాటి గాలి ఎక్కడ ఆగిపోతుందో అని భయపడేటటువంటి జంతువు లక్షణం నీకెందుకయ్యా అంటున్నాడు చూటిగా రెండు మాటలలో చెప్పినప్పటికీ తొమ్మిది తొరల దేహం ఇది దాని గాలి ఊదాడు ఈశ్వరుడు ఎప్పుడూ ఆపాలో కూడా ఆయన చేతిలోనే ఉండే మన చేతిలో లేదు కాబట్టి ప్రాణచలనమే కర్మఫలం ప్రత్యేకించి ఆ పని జరిగింది ఈ జరిగింది ఆ పని జరగలేదు ఈ జరగలేదు నేను అనుకున్నాను అనుకున్నది అయ్యింది అనుకున్నది కాలేదు ఇదంతా కర్మఫలం అనుకుంటే అయ్యిది అయితే నా ఫలితం లేకపోతే కర్మఫలం ఇట్టా మాట్లాడేది వేదాంత ధోరణిలో అంత శుష్కవాదమే కర్మఫలం అంటే ఆత్మనిష్ఠుడికి ఒకటే మాట ఏమిటంటే ఈ తోలుదిత్తులో గాలి కొట్టుకుంటుందా లేదా ఆ ప్రాణ చలనమే కర్మఫలం అది ఈశ్వరాయత్తం ఈశ్వరుని చేతిలో ముందు ఆ ప్రాణం కొట్టుకోవడం అది ఈశ్వరానుగ్రహం ఎప్పుడైతే అప్పుడు ఆగిపోతుంది కాబట్టి కర్మఫలానికి ఏ విశేషములు లేవు కర్మ తజ్జడం ఎందుకంటే స్థూలానికి అతి దగ్గరగా ఉన్నటువంటి తొంభై శాతం జడం పది శాతం చేతనత్వం కలిగినటువంటిది ప్రాణమయ కోశం ఇట్టి ప్రాణమయ కోశ చలన వ్యవహారమును జీవుడని భావించడం సృష్టి ధర్మానికి వ్యతిరేకం కాబట్టి జడచేతనములు రెండూ కూడా బ్రహ్మమునందు అంశీభూతం కనబడుతోంది అనుభూతం అవుతోంది అనేటటువంటి అజ్ఞానం చేత భ్రాంతి చేత భ్రమ చేత తోలు తెత్తి నేనని అనుకోవడం వైరాగ్యము యొక్క లేని రాగద్వేషములు అనబడేటటువంటి అవిద్యా సన్నిభం అదొక అవిద్యా సన్నివేశం కాబట్టి ఇట్టి అవిద్య నుంచి విడివడడం అన్నప్పుడు జ్ఞాన సరస్వతి యొక్క అనుగ్రహం అవసరమైంది అవిద్యాశలితమేమో జీవభ్రాంతి విద్యాశబలితమేమో ఈశ్వర భ్రాంతి ఈ రెండు భ్రాంతులే అయితే అది సమిష్టి ఇది వ్యష్టి కాబట్టి సర్వజీవులు కూడా అవిద్యా సబలితంచేత శరీరాన్ని పొందుతున్నాయి అసంతృప్తి అనేటటువంటి ఆశాలత యొక్క మూలంచేత శరీరాన్ని పొందుతున్నాయి బ్రాహ్మీభూత స్థితి ఎందు ఉన్నటువంటి వాడు స్వయం తృప్తి స్వ ఆత్మ రామం స్వాత్మరామోహమేవచ తన ఎందు తాను రమిస్తూ ఉంటాడు తనదైన స్థితిలో ఉంటాడు తానైన స్థితిలో ఉంటాడు వీడికి ఏమైనా పని చెబితే ఏమో రోబట్ లాగా పని చేస్తాడు చెయ్యాలనిపిస్తే ఆ కర్మ వాడికి తోస్తే పడి చేత బలంచేత సంస్కారం దైవీ ప్రణాళికలో భాగమై చేయబడవలసిన అవసరం ఉంటే లేదనుకోండి నాకేం పని నాకేం అవసరం లేదు అని దేనినైనా గడ్డిపోచవలే తృణీకరించగలిగినటువంటి సమర్థుడు పిపీలికాది బ్రహ్మ పర్యంతము వ్యాపకమై ఉన్నటువంటి ప్రజ్ఞాస్వరూపమైనటువంటి చైతన్యం స్వాధీనపడినటువంటి వాడు బ్రహ్మనిష్ణుడు అవతార్ మెహర్ బాబా అంటాడు అంతర్ముఖ అంతర్ముఖం అంటే ఏదో స్థూల శరీరం నుంచి ఏదో పంచప్రాణాలు ఆ ప్రాణానికి సంబంధించిన ప్రాణాయామం మనస్సుకు సంబంధించిన ఏదో మంత్రప్రయోగం బుద్ధికి సంబంధించిన ధ్యానాలు చేయడం ఇవి కాదయ్యా ఇవంతా కూడా బాహ్యం ఇది హృదయానికి బయట హృదయ స్థానం నుంచి తెలియబడేటటువంటి స్వప్రకాశం స్వాత్మ స్వీయ చైతన్యం ఏదైతే ఉందో ఆ స్వీయ చైతన్యం స్వాధీనపడాలి రెండు హృదయాలు ఉన్నాయట జీవుడుగా భావించినప్పుడు ఈ స్వరూప జ్ఞానం స్వచ స్వాత్మ చైతన్యం బోధపడేటటువంటి హృదయ స్థానం ఒకటి రెండవ హంస ఉంది అదేమిటయ్యా అంటే అది ఈశ్వరహంస అంటే జీవహంసలు ఈశ్వరహంసలు రెండు భాగాలు రోజుకి ఇరవై ఆరు వందల హంసలు జీవహంసలు జరుగుతున్నాయి వీటికి సాక్షిగా ఉన్నవాడెవడో వాడు జీవు ఇవి కాక మిగిలినటువంటివి అంటే మొత్తం ఇరవై ఐదు వేలు అనమాట ఇరవై తీసేస్తే మూడు వేల నాలుగు వందలు ఈశ్వరహంసేమిటయ్యా అంటే ఇవి నుంచి భూమా వరకు అంటే సహస్రారము బ్రహ్మరంధ్రస్థానం వరకు మధ్య ఉన్నటువంటి పన్నెండు అంగుళాల దూరంలో ఈ మూడు వేల నాలుగు వందల ఈశ్వరహంసలు అర్పించబడుతున్నాయి బ్రహ్మరంధ్రస్థానం నుంచి దిగువకు కిందకి ఉన్నటువంటి షడాధారముల ఎందు ఇరవై ఒక్క వేల ఆరు ఇది హంస యొక్క నడక ఈ నడకని తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సహస్రారంలో ఉన్నటువంటి దళముల కదలిక ఏర్ హంసలనం వలన ఏర్పడి ఆయా జీవుల ఎందు గుణప్రచోదనం జరిగి వాసనలు సంస్కారములై సంస్కారములు కర్మలై కర్మలు క్రియలై క్రియలు కలిగించేటటువంటి అధోముఖ చలనాన్ని నిరోధించినటువంటి వాడై ఊర్ధ్వగామి అయినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆజ్ఞాచక్రస్థానం నుంచి సహస్రారానికి సహస్ర నుంచి బిందు మధ్యమైనటువంటి బ్రహ్మరంధ్ర మధ్యమైనటువంటి అష్టదళ పద్మం ఉన్నది అక్కడ ఆ అష్టతళ పద్మం యోగులకు హృదయం ఈశ్వర హృదయం అని యోగికి ఈశ్వరుడికి పెదభేదం లేదు కాబట్టి ఆ హృదయానికి చేరతాడు ఇవి ఈశ్వరహంసలు అర్పించబడే హృదయస్థానం ఇక అనాహత చక్ర పద్మందు జీవహంసలు అర్పించబడుతూ ఉంటాయి ఇక్కడే ప్రారంభమవుతాయి ఇక్కడే లయిస్తాయి ఈ రీతిగా హంస యొక్క ప్రాదుర్భవాన్ని వ్యవహారాన్ని లయాన్ని ఎరగటం ఏదైతే ఉందో అక్కడ ప్రారంభమవుతుంది ఎరుక ఇక్కడ ప్రారంభమైనటువంటి ఎరుక భూతాకాశము चिताकाशम चिदाकाश परध की चरेटपर् ब्रह्मरंध्रस्था की चर अलाकाश पधिनी अंदवाकाशम केवलाकाशस्थित चेर आिंदुआकाशम कवलाकाशने पैन अनत विश्वा संबंध अंश ब्रह्मांड पधि वरकू चूस्ते चिदाश पधि चिरात्म లేక సచిదానందము లేక సద్రూపము ఈ రీతిగా వేదాంతం ఆయా స్థితి భేదాలను అనుసరించి అన్వయభేదాన్ని అనుసరించి సిద్ధాంతాన్ని మనకి బోధించి నిర్ణయాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది గురువు ఈ రకమైనటువంటి నిర్ణయం ఎరిగినటువంటి వాడై ఆ అనుభవ స్థితి ఎంతో నిశ్చలంగా దృఢమై నిలబడి ఉండి చైతన్యాన్ని స్వాధీనపరుచుకొని ఆ చైతన్యాన్ని ఆశ్రయించినటువంటి శరణాగతి సర్వస్వ శరణాగతి అయినటువంటి శిష్యుడిలో ప్రవేశింపజేసేటటువంటి సమర్థుడై ఉండాలి అలా సమర్థత కలిగినటువంటి నిజగురు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఆశ్రయించినటువంటి సత్శిష్యుడికి దీక్షాత్రయం ద్వారా హస్తమస్తక సంయోగం అనేటటువంటి స్పర్శ దీక్ష ద్వారా తత్వమశి మహావాక్యోపదేశం అనేటటువంటి నాదానుసంధానమైనటువంటి శ్రవణదీక్ష ద్వారా ఇక సంకల్పరూపేణ చైతన్యాన్ని ప్రవేశపెట్టేటటువంటి కూర్మ దీక్ష ద్వారా ఈ రకంగా దీక్షాత్రయం ఇక మూడవ దీక్షకి త్రయం అని పేరు అందుకే అంటే మహావాక్యాల తర్వాత ఇవ్వబడేటటువంటి మూడవ దీక్ష త్రయం ఈ త్రయమునకు ద్వాదశి షోడసి పంచదశి అనేటటువంటి మంత్రత్రయాన్ని అందిస్తారు నిజానికి మంత్రత్రయం కాదు ఇది సూచనాత్రయం అంటారు వీటిని మంత్రములన్నీ మహావాక్యముల కిందే బ్రహ్మానుభూతికి కిందే మహావాక్యములన్నీ సప్త కోటి మహామంత్రస్య అని చెప్తారు అంటే ఏడు కోట్ల మహామంత్రాలకు పోయి ఉన్నాయ్ లెక్కెట్ ఎవరు చెప్పారు చాలా ఉన్నాయి వేదంలో ఉన్నవన్నీ మంత్రాలే కాబట్టి వాటన్నింటినీ అనుసంధానం చేసి నువ్వు బ్రహ్మనిష్డివి బ్రహ్మ విద్యను పొందొచ్చు జ్ఞాన సరస్వతి యొక్క అనుగ్రహం చేత కాబట్టి నీకు ఆ జ్ఞాన సరస్వతికి స్వరూప జ్ఞానంలో భేదం లేదు త్రిమూర్తులు ఉపాసించేటటువంటి జ్ఞాన సరస్వతి అని ఆవిడికి పేరు ఆద్యశక్తి అని పేరు అంటే జ్ఞానము నుంచే మిగిలినటువంటి ఇచ్ఛాక్రియలు ఉత్పన్నమైనవి ఇచ్చాక్రియలు లేకుండా జ్ఞానము వ్యవహారశీలం కాదు కాబట్టి కానీ ఇచ్చాక్రియల యొక్క వ్యవహారశీలతకు బలం సమర్థత జ్ఞానంలో కాబట్టి జన్మకు కారణం విద్య అవిద్య అంటే ఈశ్వరహంసల యొక్క చలనమే లేకపోతే జీవుని యొక్క ప్రాదుర్భవం అవకాశమే లేదు అందువలనే తల్లి గర్భంలో మొట్టమొదట ఏర్పడేది ఈశ్వరహంసల స్థానములు ఏర్పడతాయి అవి ఏర్పడిన తర్వాత ఒక తోక వరే వెనుభవం కిందకొస్తుంది అప్పుడు వాటిలో షడాధారములు ఏర్పడి ఆ షడాధారములనే శక్తి కేంద్రములలో జీవహంసొక్క ప్రచోదనం వలన మిగిలినటువంటి నాడీ వ్యవస్థ నిర్మాణమై ఆ నాడీ వ్యవస్థ ద్వారా అస్థి మజ్జ రుధిర ఇతర సప్తధాతువులన్నీ చర్మ నఖరోమములన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి ఇలా క్రమవశాత్తు ఏర్పడతాయి కాబట్టి ప్రథమంగా ఏర్పడినటువంటి బిందు స్థానం అనేటటువంటిది వెళ్ళి సరాసరి బిందు ఆకాశ స్థానమైనటువంటి బ్రహ్మరంధ్ర స్థానంగా పరిణమించేస్తుంది అక్కడి నుంచి ఈశ్వరహంసల యొక్క ప్రచోదనం జరిగి ముందు తలకాయ మెదడు వగైరాలు ఏర్పడి తర్వాత మెడుల ఆబ్లంగేడా ఏర్పడి ఆ తర్వాత అక్కడి నుంచి వెనుపాము ప్రారంభమై నాడీత్రయం ఎడా పెంగళాశిషున్న నాడులు అంతర్ ఎడా పెంగళాశిషున్న నాడులు బహ్య బాహ్య ఎడా పెంగళాశిషున్న నాడులు మఠమాట వృద్ధి చెంది తదుపరి హంస వ్యవహారం అప్పటి నుంచి అంటే మూడవ నెల తర్వాత నుంచి నాలుగవ నెలలో ప్రవేశించినప్పటికే హంస జీవహంసల వ్యవహారం స్థిరమైపోతుంది అలా జీవశరీరం తయారవుతోంది కాబట్టి హంస వ్యవహారం అక్కడ ప్రారంభమై పునః జీవశరీరం నిర్గమించేటటువంటి విసర్జించబడేటటువంటి దశ వరకు కూడా దీని యొక్క ప్రభావం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మర్మము ఎరగాలి ఈ కందార్థంలో మర్మము అన్న పదం గురించి చెప్పారు కాబట్టి ఆ మర్మ గురించి చెప్పడం కోసం అని ఇంత చెప్పవలసి వచ్చింది ఇదంతా కూడా చలము ఇది చలాచలముల మర్మం మెరిగేటి అని ప్రయోగం చేశారు ఇక్కడ ఈ చలాచలముల మర్మమెరిగేటి అన్నదే ముఖ్యమైనటువంటిది గురు బోధయందు చాలామంది గురువును ఆశ్రయించి కామ్యక కర్మల ద్వారాను ఇతరత్ర వగైరా సంబంధించినటువంటి గురువులు చాలామంది ఉంటారు అష్టవిధ గురువులు ఉంటారు అంటే వేదక గురువులు వాచక గురువులు సూచక గురువులు కామ్యక గురువులు నిషిద్ధ గురువులు ఇట్లా రకరకాలైనటువంటి గురువులు ఉంటారు వీళ్ళందరూ కూడా ఆయా స్థితులకు ఆయా వలయాలకు ఆయా పద్ధతులకు ఆయా నిర్ణయాలకు ఆయా ఫలితాలకు సంబంధించినటువంటి పరిమితమైనటువంటి పద్ధతి కలిగిన వారు వీళ్ళు మోక్షానికి ముక్తికి పనికిరారు వీడు వీడు కేవలం తత్ఫలసిద్ధి ఆ ఫలం కొరకు మాత్రమే ఉపయుక్తం కానీ ఎవరైతే ఈ చలము అచలము యొక్క మర్మము తెలిసిన వారు ఉంటారు అంటే అచలమైనటువంటి బయలును దర్శించి సంకల్పము శూన్యము కాలము అనేటటువంటి ఎరుక యొక్క మూలఛేదం జరిగి లేనెరుక స్థితికి చేరినటువంటి వారు బయలుస్థితి ఎందు ఉన్న ఉన్నారో వారు దేశికులు ఈ దేశికుల యొక్క విశేషం ఏమిటంటే వారికి చలము అచలం యొక్క మర్మం ఎరిగినటువంటి వారు వీరికే దేశికులని పేరు వశంకర దేశి కమే శరణం అని తోటక తోటకాచార్యులు ఆదిశంకరు శంకరా భగవద్పాదలను ఉద్దేశించి దేశికులుగా ఆదిశంకరులను దర్శించారు వారు చేసినటువంటి స్తోత్రమే ఈనాటికి ఆదిశంకరులను అర్చించడానికి ఉపయోగపడే తోటకాచార్య స్థుతి ఆదిశంకరులను అర్థించాలంటే వేరే ఏమి లేదు దానికి మొకటం ఇదే భవశంకర దేశి శరణం మానవులు ముఖ్యంగా సాధకులు ఏ మంత్రం చేసినా చేయకపోయినానట ఈ భవశంకర దేశి గమే శరణం అనేటటువంటి ఒక్క మకుటాన్ని నిరంతరాయంగా కనుక స్మరణ చేసినట్టయితే ఆ శంకర భగవత్పాదుల యొక్క కృప అవ్యాజంగా లభిస్తున్నట కారణం లేకుండా లభిస్తున్నట అది జ్ఞానసిద్ధి అలా అద్వైత స్తోత్ర రత్నాలు ఎన్నో ఉన్నాయి పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి అంటుంది విజ్ఞానౌక స్వరూపానుసంధానాష్టకం ఈ మోకటం కూడా చాలా విశేషమైనటువంటి మోకటం అలాగే అహమేవాహమవ్యయం అంటుంది బ్రహ్మజ్ఞానావళిమాల ఇలా అద్వైతస్తోత్ర రత్నాలన్నీ కూడా చిదానందరూపశివోహం శివోహం అంటుంది నిర్వాణ షట్కం ఇలా నిన్ను ఈ కాండత్రయములలో కర్మకాండని ఉపాసనా కాండని దాటించి మర్మమెరిగించి ఎరుక మూలమును తెలియజేసి పరమును ఎరిగించేటటువంటి స్థితికి పరిణమింపజేసేటటువంటి పద్ధతి ఈ చలాచల మర్మములు ఎరిగిన వాళ్ళు మాత్రమే చేయగలిగినటువంటిది అయితే వీళ్ళు ఏం చేస్తారా అంటే సూచనే చేస్తారంతే వీళ్ళేం చేయరు అంటే కర్మ పద్ధతికి సంబంధించిన వాళ్ళు కాదు అంటే ఆ యజ్ఞం చేయనైనా ఈ దీక్ష పట్టుకొనైనా లేకపోతే ఈ వ్రతం చేయనైనా లేకపోతే ఈ కథ చదువుకొనైనా ఈ అక్షతలు వేసుకొని ఇదిగో ఈ రకంగా ప్రసాదాలు నైవేద్యం పెట్టినైనా లేకపోతే తూర్పు తిరిగి దండం పెట్టినైనా అని రకరకాలైనటువంటి పద్ధతులలో చెప్పేటటువంటి కర్మకాండ పద్ధతులు వీళ్ళ ఉండవు వీళ్ళు కేవలం ఎవరికి పనికొస్తారయ్యా అంటే సూక్ష్మబుద్ధి కలిగి బుద్ధిని చైతన్యంలో లీనంచేసి చైతన్యాన్ని దర్శించి స్వాత్మనిష్ఠులై ఉండి బ్రహ్మానుసంధానం చేస్తూ బ్రహ్మానుభూతిని పొందుతూ బ్రహ్మమునకు మూలమేమీ అనేటటువంటి ప్రశ్న కలిగినటువంటి వాళ్లకు మాత్రమే అంటే రాజయోగ పద్ధతిగా మాత్రమే వీళ్ళు సూచన చేస్తారు కాబట్టి బ్రహ్మము అనేటటువంటి స్థితి నుంచి పరము లేక పరబ్రహ్మము లేక పరమాత్మ అనేటటువంటి నిర్ణయాన్ని పొందడానికి రాజయోగము ఉపయోగపడు యోగములందు రాజయోగం హెచ్చు ముద్రలందు పరమశాంభవి హెచ్చు కాబట్టి ఆ శాంభవి ముద్రకి పరమైనటువంటి స్థితి దృష్టి కలిగినటువంటి వాళ్ళెవరో వాళ్ళు బ్రహ్మనిష్టని దాటగలుగుతారు అయితే మూడవదైనటువంటి త్రయం ఈ పరాన్ని నిరూపిస్తోంది ఈ దీక్షాత్రయంలో చెట్ట చెవరది త్రయం ఈ త్రయం తర్వాత ఇంక చెప్పడానికి ఏం ఈ త్రయానికి సంబంధించిన బోధకే కూడా పేరు ఇక దాని అవతల చెప్పేవన్నీ కూడా అవాంతర వాక్యాలు అంటే బయలుని నిర్ణయం చేసేటటువంటి వాక్యాలు తర్వాత చెప్పబడుతూ ఈ మహావాక్యాలకు అనుబంధంగా అనుబంధ చదుష్టయమని అనేక పద్ధతులలో అన్వయ భేదాల చేత చెప్పబడతాయి ఈ దీక్షాత్రయము ఆ కాండత్రయము జీవాత్మ అంతరాత్మ పరమాత్మ అనేటటువంటి త్రయీ దీనికి త్రయీ ఈ మూడింటికి కలిపి త్రయీ అని పేరు అంటే వేద మనకు అని ఎందుకు పేరు పెట్టారే అంటే ఆ వేదంలో ఉన్నటువంటి విభాగాలన్నీ అది బ్రాహ్మణకములైన అరణ్యకములైన ఉపనిషత్తులైన నీకు ఈ దేహాత్మ అంతరాత్మ పరమాత్మ అనే స్థితులను అందించటం కొరకు ఏర్పాటు చేయబడ్డాయి ఈ లక్ష్యంతో ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి వేద మనకు త్రయీ అని పేరు త్రయీ త్రివర్గద త్రిశుభగ మూడు శుభాలు మానవుడు పొందాలట అందుకని త్రిశుభ కదా అని పేరు ఏమిటయ్యాయి శుభం అంటే పెద్దలు ఏదైనా ఆశీర్వదించాలి అంటే శుభమస్తు కళ్యాణమస్తు శుభంభవతు అని ఆశీర్వదించేవాడు దాని అర్థం ఏమిటంటే నీవు బ్రహ్మనిష్ఠుడవు కా నీవు బ్రహ్మ విద్యను పొందు నీవు బ్రహ్మజ్ఞానమును పొందు అలా పొందినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడు వాడు మహర్షి మహత్తును తెలిసినవాడు కాబట్టి కారణావస్థను దాటినటువంటి వాడు తురీయనిష్ఠుడు స్వాత్మనిష్టుడు బ్రహ్మనిష్ఠుడు సమిష్టిగా బ్రహ్మనిష్ఠుడు వేష్టిగా ఆత్మనిష్ఠుడు ఈ రకమైనటువంటి పిండ బ్రహ్మాండ పద్ధతిని జ్ఞాతం ద్రష్టం ప్రవేశం అధిగచ్ఛది అనే క్రమ మార్గం ద్వారా జాగ్రత్తగా గురువు యొక్క పర్యవేక్షణలో ఎవరైతే దాటుతారో వాళ్ళకి వీటన్నింటికీ కలిపినటువంటి సమానార్థక వాచ్యాలని ఈ గంధార్థంలో ప్రయోగించారు శాస్త్రం పదాలను ప్రయోగించేటప్పుడు సమానాధికరణం అంటే దేనికి దేనికి ఈక్వల్ ఇది ఏ ఈజీక్వల్ అలా చెప్పడాన్ని సమానాధికరణం అంటారు ఏ బి కంటే గొప్పది లేదు బి ఏ కంటే గొప్పది అని చెప్పే పద్ధతి విశేషాధికరణ అలా విశేష పద్ధతిగా చెప్పే ప్రయోగాలు కొన్ని ఉంటాయి ఇక సామాన్యాధికరణ ఇది ఏజికల్ టు బి కాదు ఏ కంటే బి గొప్పది కాదు బి కంటే ఏ గొప్పది కాదు ఏ బిలు అసలు లేవు ఇది అభావ ముందు సామాన్యం చేస్తేనే దాన్ని అభావం చేయడానికి పనికొస్తుంది మానవ జీవితంలో మనం గమనిస్తే ప్రతిదాని విశేషంగా చేయడానికి మానవుడు అభ్యాస దోషవశము చేత అభిమానం చేత తయారయ్యాడట్లా తన యొక్క అంతరంగాన్ని తన యొక్క అజ్ఞానాన్ని తన యొక్క అవిద్యని పోగొట్టుకోవడం కోసం ఏర్పరచబడినటువంటి వైదిక సంస్కారములను విశేష పద్ధతికి అన్వయించేటప్పటికీ అవి వేడుకలుగా అందువల్ల ఈనాటికి కూడా వైదిక సంస్కారములు ఆచరించబడుతున్నప్పటికీ అవి వేడుకలుగా ఆచరించబడుతున్నాయే కానీ మానవులను సంస్కరించడం లేదు అందువల్ల వాటిలో తమో గుణం అందువల్ల అవిద్య బలపడిపోయాయి ఆచరించడం లేదా అంటే చూస్తే అందరూ ఆచరిస్తున్నట్టే కనబడుతున్నారు కానీ విచారణ లేదు భావశుద్ధి లేదు అంతరంగ శుద్ధి లేదు ఎప్పుడైతే ఆ అంతరాత్మస్థితిని పొందలేదో ఆ సంస్కారం ఉపయోగపడలే ఆ తమోగుణ రజోగుణ ప్రభావాలు పోలే జీవితంలో నలభై ఏళ్ల పాటు జపం చేసినట్టే కనబడతారు కానీ జప సిద్ధి కలుగుదు జపం ఏం చేశారమ్మా అని అడిగితే ఏం చేశారయ్యా అని అడిగితే మా చిన్నప్పుడు ఎప్పుడో చెప్పారండి మేం చేశామండి అంటూ ఉంటారు మరి జపం ఉపయోగం అంటే జపతో నాస్తి పాతక విశేషమైనటువంటి ఫలితాన్నిస్తుంది జపం అన్ని పాతకములను క్షమింపజేయగలిగినటువంటి పోగొట్టగలిగినటువంటిది పద్ధతి జపం అయితే దాని యొక్క ప్రయోగాన్ని తెలిసి ప్రయోగించాలి ఆత్మవిచారణా పద్ధతి తెలిసి ప్రయోగించాలి మంత్రత్రయం ద్వారా దాన్ని అధిగమించాలి దీక్షాత్రయం ద్వారా దాన్ని అధిగమించాలి మహాస్వామి అంటారు అణు అణువు కూడా నీ దేహములో ఉన్నటువంటి అణు అణువు కూడా ఆ మంత్ర శబ్దం యొక్క నాదమునకు స్పందించేటటువంటి స్థాయిలో జపం చేయాలి అట వైబ్రేట్ అవ్వాలట ఎంత వైబ్రేట్ అవ్వాలయ్యా అంటే అణు అణువు కూడా ఆ మంత్రం యొక్క ప్రభావానికి ఆ మంత్రం యొక్క అక్షరానికి ఆ మంత్రం యొక్క నాదానికి శబ్దానికి నీలో ఉన్న అణు అణువు స్పందించేటటువంటి స్థాయికి నువ్వు దాన్ని తీసుకువెళ్ళాలి అలా చేయాలట అలా చేస్తే అది అజప అలా ఎవరికైతే ఉందో మంత్రసిద్ధుడా అతడు మహిమో వేదుడు వాళ్ళకి మహిమలతో పెద్ద పని లేదు మంచిని మించిన మహిమలు లేవు అన్నది అనసూయాదేవి కాబట్టి చైతన్యాన్ని మేలుకొలపడం అనేది వీళ్ళ వల్ల మాత్రమే అవుతుంది వీళ్ళ జీవిత లక్ష్యం ఇంకా వేరే ఏమి ఉండదు వీళ్ళని అడిగితే వీళ్ళకేమి భౌతికమైనటువంటి జీవధర్మాలకు సంబంధించిన లక్ష్యాలు వీళ్ళ జీవితంలో వీళ్ళని చెప్పరు అంతో ఎంతో ఈశ్వరుడి చేతిలో పనిముట్టుగా దైవీ కర్తవ్యంగా మానవులలో చైతన్యానికి సంబంధించినటువంటి మేలుకొలుపు ఇవ్వడం మాత్రమే కర్తవ్యంగా కలిగి ఉన్నటువంటి మహనీయులు అందువల్ల మహిమోపేతులు మహిమ అంటూ జీవితంలో ఏదైనా జరగడం అంటూ ఏమైనా ఉందంటే అది ఈశ్వర సాక్షాత్కారం చైతన్య స్థితిలో మేల్పోవడం సాక్షిగా నిలవగలగడం ఇంతకు మించినటువంటి ఉన్నతమైనటువంటి దివ్యమైనటువంటి మహిమలేమీ లేవు ఈశ్వర వరదానం ఈశ్వరానుగ్రహం అంటూ ఏదైనా ఒకటి ఉందంటే అది ఇదే ఇలాంటి దానిని పట్టుకోగలిగినటువంటి వాడెవడో వాడు సరి అయినటువంటి ఆత్మవిచారణ సాధకుడు ఇది మాత్రమే నీ లక్ష్యమై ఉండాలి ఈ రకమైనటువంటి వైరాగ్యశీలత కలిగి ఉండాలి దీనికి ఆశ్రమ ధర్మాలు ఏవి అడ్డుకోవు అది వా గృహస్థమైన వానప్రస్థమైన సన్యాసమైనా ఎవడైతే ఈ ఆంతరిక సన్యాసాన్ని కలిగి ఉంటాడో ఆ ఆంతరిక సన్యాసంచేత పొందేటటువంటి జ్ఞాననిష్ట ఇటువంటి మర్మములన్నీ కూడా ఎరుక మర్మములు అని చెప్పబడుతుంది ఇన్ని మర్మాలు ఉన్నాయి ఎరుకలు అందువల్లనే దానికి మలినప్పుడు ఇరుకని మిశ్రపుటి ఇరుకని అఖండ రకరకాల స్థాయి భేదాలతో స్థితి భేదాలతో ఎరుక యొక్క సమన్వయం చెప్పబడుతుంది ఆఖరికి లేని ఎరుక అది లేనిది ఎలా లేదో నిరూపించడానికి చెబుతున్నారు ఎరుకన్నను అంటే ఏమిటి నేను బ్రహ్మనిష్ఠుడను అన్న మరుపన్నను నేను జీవుడన్నా అంటే ఆజ్ఞాచక్రస్థానంలో సాక్షిగా నిలకడ చెంది దానికి కింద ఉన్నటువంటి శక్తి కేంద్రాలలో జరుగుతున్న సమస్త వ్యవహారమును సాక్షిగా చూడగలుగుతున్నవాడెవడో జ్ఞాత ఎవడో వాడు జీవుడు బ్రహ్మరంధ్ర మధ్యస్థానమందు బిందు మధ్య స్థానమందుండి కేవల ప్రకాశముగా ప్రకాశిస్తూ చైతన్యమే తానుగా ఉన్నటువంటి ఆత్మనిష్యుడైన వాడెవడో బ్రహ్మనిష్యుడెవడో వాడు కూటస్థుడు కూటస్థుడేమో ఎరుక జీవుడు జ్ఞాతేమో మరుపు ఈ రెండూ ఎరుకే ఎరుకకు ఎరుకన్నా కాబట్టి ఈ కిందగా చెప్పబడినటువంటి పిండాండ పద్ధతి అంతా కూడా మలినపు ఎరుక ఇదంతా నరస్వపునం ఆ బ్రహ్మాండ పద్ధతిగా చెప్పబడినటువంటి ఐదు ఐదులు ఇరవై ఐదు వ్యవహారం అంతా కూడా దైవీ ఇరుక లేక ఈశ్వరాహం లేక దివ్యాహం లేక నేను బ్రహ్మము ఏ పేరన్నా పెట్టుకో ఆయా పద్ధతులను బట్టి అన్వయ భేదాలను పేర్లు పెట్టారు అది ఎరుక నేను ఈశ్వరుడను చిదానందరూప శివోహం శివోహం అహం బ్రహ్మాస్మి ఇలా ఇదంతా బ్రహ్మాండ నిర్ణయం సరే ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు ఈ రెండు కూడా ఎరుకేనయ్యా అది అఖండ ఎరుక అవి రెండునేమో ఖండ ఎరుకలు ఆ ఖండ ఎరుకల యొక్క సమాహారం వాటి యొక్క సాక్షిత్వం యొక్క సమాహారం పెండము పెండములోని అహము బ్రహ్మాండము బ్రహ్మాండములోని అహము ఈ నాలుగింటి కోడిక చేరి అఖండంబ ఎరుక గదరా మాయన్న కాబట్టి ఎరుకే ఎరుకకు ఎరుక అంటే అర్థం ఇది కాబట్టి ఇదేమో ఖండ ఎరుక అదేమో అఖండ ఎరుక సరే దేహి అన్న దేహాత్మభావ పరిధిలో ఉన్నప్పుడు జీవ పద్ధతిగా ఉన్నప్పుడు శరీరమే నేనుగా ఉన్నప్పుడు దేహి అనే సాక్షిని తెలుసుకోవడమే మూడు చెరువులు నీళ్లు తాగినంత గంగానదిని అవుపోసణపెట్టినంత పైన అయిపోతుంది ఎవరికైతే తాను దేహినని ఎరిగి దేహమును దేహాభిమానమును తినిగిన వస్త్రము చూస్తాడు జీర్ణ వస్త్రము చూస్తాడు వాడు మాయన మిథి అనలా ఇప్పుడు మాయ అంటే అవిద్యాశ ఫలితము మాయాస ఫలితము పిండాండం అంతా అవిద్యాశ ఫలితం బ్రహ్మాండం అంతా మాయాస ఫలితం విష్ణుమాయని కొండొకచో కృష్ణమాయని కొండొకచో మహామాయని శనమాయ పెనుమాయ అనే పేర్లతో బ్రహ్మాండమంతా పిలువబడుతూ ఉంటుంది కాబట్టి ఇవి సమానాధికరణం నామాంతరములు విష్ణుభక్తులు విష్ణు మాయ అంటారు శివభక్తులు మహామాయ అంటారు ఏ పేరుతో చెప్పినా అదంతా కూడా బ్రహ్మాండానికి సంబంధించినటువంటి వ్యవహారం అంటే అర్థం ఏమిటంటే బ్రహ్మాండం బ్రహ్మాండం అంటుంటారు ఏమిటండి బ్రహ్మాండం అంటే ఏ స్థానం నుంచైతే సూర్యుడు సూర్యుని చుట్టూ ఉన్నటువంటి గ్రహ రాశి ఉత్పన్నమైందు అది బ్రహ్మాండోదయం అదే విష్ణునాభి అదే కృష్ణ బెలం లేక నక్షత్రం ఒక నక్షత్రం విస్ఫోటనం చెందింది లేదు ఒక సూపర్నోవా బదులైంది విశ్వంలో అనేక రకాలైనటువంటి సంయోజనీయ వియోజనీయాలు జరుగుతూ ఉంటాయి ఈ మధ్య ఎక్కడో ఏదో డెబ్బై కాంతి సంవత్సరాల అవతల రెండు పెద్ద సూపర్ నోవాలు బదులైపోయినాయి అట కలిసిపోయినాయి లీనమైపోయినాయి ఎక్కడ అంతరిక్షంలో లీనమైపోయినాయి అవి సూర్యుడు కంటే ఒక్కొక్కటి రెట్లు పెద్దపడ్డ సూర్యుడే భూమి వేల రెట్లు పెద్దవాడైతే వాయిన కంటే రెట్లు పెద్దపడ్డ ఒక్కొక్కటి అవి బదులైపోయినాయట ఆ బదులు అయిపోయినటువంటి అయస్కాంత విద్యుత్ కాంతి తరంగాలు అవి కృష్ణబిల్లంలో లీనమైపోయినాయి ఆ లీనమైపోయినటువంటి స్థితిలో కృష్ణ పదార్థం ఏం చేసిందంటే దాన్ని వెదజల్లింది ఆ వెదజల్లబడినటువంటి శక్తి తరంగాలు కాస్మిక్ ఎనర్జీ అంటాం దీన్ని విశ్వశక్తి అని కూడా అంటారు ఈ విద్యుదయస్కాంత శక్తిని ఇది భూమండలాన్ని కూడా తాకవచ్చు ఇది శాస్త్రజ్ఞుల ఉవాచ అర్జున ఉవాచ పరమాత్మ ఉవాచ అని అంటున్నామో అట్లాగే ఇది శాస్త్రజ్ఞుల ఉవాచ సరే మంచిదండి ధన్యవాదాలు సరే ఏదేమైనప్పటికీ ఈ వ్యవహారం అంతా ఉంది అంటే ప్రకాశ బిందువు విమర్శ బిందువు సంవిద్ బిందువు బిందు విస్ఫోటనం ఒక నవగ్రహాలు ఏర్పడటం ఆ సూర్యుడు చుట్టూ తిరగటం అవి తిరిగే క్రమంలో భూమి మీద వాతావరణం ఏర్పడటం ఆ వాతావరణ ప్రభావం చేత సావర జంగమాలు ఏర్పడటం అష్ట ఆ అష్ట ద్వారా జీవ ప్రకృతులు ఏర్పడటం జీవ జీవపరిణామం ఏర్పడటం చైతన్య వికాసం చైతన్య వ్యావర్తనం ఇదంతా కలిపితే బ్రహ్మాండం ఇదంతా కలిపితే ఐదైదులు ఇరవై పంచ పంచతన్మాత్రలు పంచ పంచశక్తులు పంచ పంచతన్మాత్రలు ఈ వీటన్నింటి మధ్య జరిగినటువంటి వ్యవహారం ఇదంతా బ్రహ్మాండం ఇది ఒక పద్ధతి సమన్వయం రెండో పద్ధతి కూడా ఉంది వెష్టిగా సాక్షి ఉన్నాడో అదే సాక్షిని అందరిలో దర్శించి అందరినీ తనలో దర్శించి అధిగమించినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దానికి కూడా బ్రాహ్మీభూత స్థితి అని పేరు అంటే జీవ ప్రపంచానికి సంబంధించినటువంటి అధిష్టానం ఆ అధిష్టాన స్థితి అని నిలకడ చెందట దీనికి ఆత్మనిష్ట అని పేరు దీనికే బ్రహ్మనిష్ట అని కూడా పేరు సమిష్టిగా ఇదంతా కూడా ఏమయ్యా ఇదంతా ఉందని నిరూపించవయ్యా అంటే యా మాస మాయా ఒక కాలంలో ఉంది ఒక కాలంలో లేదు మాయా అంటే అర్థం ఏమిటంటే ఒక కాలంలో ఉంది ఒక కాలంలో లేదు లేదా కాలాతీత స్థితి నుంచి చూస్తే ఎప్పుడూ లేదు కాలాతీత స్థితి చూస్తే ఎప్పుడూ లేదు కాలారి సములైన వారికి బ్రహ్మాండం ఎప్పుడూ లేదు ఈ విశ్వం ఎప్పుడూ లేదు ఈ ఎరుక ఎప్పుడూ లేదు అలా కాదండి ఓ మెట్టు దిగి వచ్చాను కాలంలోకి దిగి వచ్చేసానంటావేమో ఒక కాలంలో ఉంది ఒక కాలంలో లేదు బ్రహ్మాండ పరిధి నుంచి పెండాన్న పరిధిలోకి వచ్చేసానన్నాం అనుకో ఈ మాయా ప్రభావమే మిథ్యగా మారిపోయింది మారిపోయి ఏ తత్క్షణంలో తోస్తూ వ్యవహరిస్తూ అనుభవిస్తూ ఫలిస్తూ లేకుండా పోతుంది అన్ని నిజమునకు ఆ బ్రహ్మాండగతమైనటువంటి బ్రహ్మము ఈ పిండాండగతంగా కూడా ఉండి అకర్తగా అవ్యవహారీగా ఉన్నది కాబట్టి పిండాండ పరిసంత మిథ్యాభూతం బ్రహ్మాండ పరిసెంత మాయాభూతం భూతం అంటే అర్థం ఏదో తామసికమైన ఉపమానం కాదు పుట్టి వ్యవహరించి పోయేదానికి భూతం అని పేరు కొత్త కాలం ఒక కాలంలో పుడుతుంది కొంతకాలం వ్యవహరిస్తుంది కొంతకాలం తర్వాత పోతుంది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోతుంది దీనికి భూతం అని పేరు ఇలా ఇలా దీనికి ఒక సంస్కృత శబ్దం అనమాట దానికి భూతము అని పేరు అంటే ఒక కాలంలో వచ్చింది కొంతకాలం పాటు వ్యవహరించింది మరలా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోయి ఆ అధిష్టానంలో లయించి పంచభూతములన ఉంది కదా పంచభూతాలు వచ్చినాయి కొంతకాలం ఉంటాయి బ్రహ్మాండ లయమే అయిపోతాయి కొంతకాలాలు ఇలాగే బ్రహ్మ నిర్వాణాన్ని ప్రతిపాదించాం ఇప్పుడు జీవుడి యొక్క నిర్వాణమేమో జీవు ఆత్మ విచారణ ద్వారా నిర్వాణ స్థితి ద్వారా అవస్థాత్రయం దాటడం ద్వారా తురియంలో ప్రవేశించడం ద్వారా స్వాత్మసాక్షాత్కార జ్ఞానం ద్వారా స్వాత్మనిష్ఠుడై స్వరూప జ్ఞాననిష్ఠుడై అవ్యవహారీగా సాక్షిగా త్రిపుటికి రహితంగా త్రిపుటి అతీతంగా ఉండేటటువంటి నిర్ణయాన్ని పొంది అక్కడ ఉన్నాడు ఇప్పుడు నిజానికి త్రిపుటికి అతీతం త్రిపుటి రహితం అనడానికి వీలు కాదు అప్పుడే ఆ త్రిపుటికి అతీతమైనటువంటి స్థితి ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు నకార శబ్దంతో ఉన్నటువంటి లక్షణాలను లక్షించి బ్రహ్మమును తత్పరమును అవలోకించేటటువంటి పనిలో పడ్డాడు అంటే ఏమిటి నిర్గుణ నిరాలంభం నిర్వయవం నిష్కళ నిరాశి నిర్మము నిరహంకార నిరీహం ఇట్లా నిర్మలం ఇలా నకారంత నకారంత చెప్పబడినటువంటి లక్షణాలు వేదాంత బోధలో చాలా ఉన్నాయి అవన్నీ కూడా బ్రహ్మనిష్టకి పరబ్రహ్మ నిర్ణయానికి మధ్యలో తెలియబడేటటువంటి పద్ధతి లక్షణాలు కాబట్టి ఇదంతా కూడా ఏమిటి గురుతన ఎన్ని గుర్తులు చెప్పారో ఇప్పుడు ఈ గురి గుర్తు వ్యవహారం గొడవ ఏదైతే ఉందో ఇదంతా గురుతన ఇంకా దిగాడు కిందకి సాక్షనా ఇంకా దిగాడు అంతఃకరణంలోకి స్ఫురణనా మళ్ళీ ఎక్కాడు ద్రష్టనా చూచేవాడన్నా చూడు మొక్కటిగా చూడగలిగే శక్తి రావాలంట దీనికి ఆపోజ్యోతి అని చెప్పినటువంటి లక్షణం ఇది ఆ ఆపోజ్యోతిలో వీటన్నింటినీ చూడాలట అది దర్ అది ద్రష్ట అది దర్శనం అంటే అది జ్ఞాతం ద్రష్టం అంటే ఎవరికైతే స్వరూప సాక్షాత్కారానికి సంబంధించిన ప్రకాశ లక్షణం తెలియబడిందో ఆ ప్రకాశ లక్షణంలో నిలకడ చెంది ఒక్కొక్కటి చూస్తూ పైదాకా వెళ్ళాలట ఎక్కడ దాకా వెళ్ళాలట ఎక్కడి నుంచి మొదలు పెట్టాలట ఇప్పుడు స్ఫురణ దానికి ముందు ద్రష్ట ద్రష్ట తర్వాత స్ఫురణ స్ఫురణ తర్వాత జ్ఞప్తి జ్ఞప్తి తర్వాత సాక్షి సాక్షి తర్వాత గుర్తు గుర్తు తర్వాత మాయ మాయ తర్వాత దేహి దేహి తర్వాత ఎరుక ఎరుక తర్వాత మళ్ళా మరపు మళ్ళా ఎరుక అఖండ ఎరుక ఈ క్రమంలో ఎవడైతే వెళ్ళాడో జ్ఞాతం ద్రష్టం ప్రవేశం అధిగతి ఇది క్రమమైనటువంటి సాధనా మార్గం క్రమమైనటువంటి పరిణామశీలత క్రమమైనటువంటి ముక్తి మార్గం ఇది లేకుంటే చూడు మొక్కటిగా ఇక్కడ మొదలుపెట్టాడు ద్రష్ట దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ చివర అఖండ ఎరుక నిర్ణయం దాకా ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇదంతా ఒక్కటిగా చూచాడు ఇప్పుడు ఎక్కడ దించి పరమపద స్థానం నుంచి మొఠమొడి సున్నా స్థానానికి అక్షయ అక్షరపురుషుడు ఆ స్థానం నుంచి కింద క్షరపురుషుడు ప్రారంభమైనటువంటి స్థానానికి బ్రహ్మాండ సాక్షి అయినటువంటి కూటస్థుడి స్థానం నుంచి పిండాండంలో ఉన్నటువంటి వాయువులో వాయువు భూమిలో భూమి మృత్యుస్థానం దాకా చూశాడు చూస్తే ఏం తెలిసిందట ఇప్పుడు ఇది లేకుంటే చూడమొక్కటిగా ఈ నడక తెలియాలట ఇలా అవడం తెలియాలట ఇలా ఉండటం తెలియాలట ఇలా ఉండి సహజం అవ్వాలట పైనుంచి చూశాడట ఇప్పుడు కింద నుంచి పైకి చూడటం కాదు పైనుంచి కిందకు చూశాడట అంటే గగన సదృశంగా ఉండి కిందకు చూసాడు ఏమైంది అన్ని అణువులు బిందువులు మహత్తు అణువై దేహతాదాత్మ్యతా బుద్ధితో చూస్తే బ్రహ్మాండం మహత్తు అఖండ ఎరుకకు సాక్షిగా చూస్తే బ్రహ్మాండ సాక్షిగా చూస్తే బ్రహ్మాండం బిందు చూడు మొక్కటిగా ఇది లేకుంటే चूड़ा इक्टा इधति विशेष पद्धति का दी अभाव पद्धति सा अभाव पद्धति चब्तना मरी सर चूसाओं अक्षर पुरुष निर्णयान पंदे ब्राह्मी बोधस्थित पे ब्रह्म निष्ठ्यु अये मुक्तुआया మరి అంటే అర్థమైంది అయి అయితే ఏమిట దేశికులు ఇలాగే మాట్లాడతారు కొద్దిగా శ్రూడ్గా అంటే ఖండితంగా మాట్లాడతారు అనమాట అట్లా ఖండితంగా మాట్లాడితే తప్ప నీ అహం విరిగిపోదు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో బుజ్జగించినట్టు ఆప్తవాక్యాలు చెబితే నీకు ఆ జన్మ వృధా అయిపోదు ఇది తెలుసుకోవాలి ఏదైనా సౌమ్యంగా శాంతంగా ఉజ్జగించి చెప్పి ఆత్మ వాక్యం చెప్పి పంపించేసాడంటే నువ్వు రెడీ అయి రాలేదని అర్థం నీకు ఆయన ఉపయోగపెట్టుకోగలిగే సమర్థత లేదని అర్థం నువ్వు నీ గురించి బాగా వివరించినప్పుడు నీ స్థితి గురించి బాగా వివరించి ఒక ప్రశ్న ఇస్తావు ఆ ప్రశ్నించినప్పుడు నీలో ఉన్నటువంటి అహం ఏ స్థాయిలో పనిచేస్తుందో చూస్తా నీ అహం విరిగిపోయేటట్లుగా సూచన చేస్తాడు ఆ సూచన మరి అయితే ఏమిటి చలాచలమూల మర్మ మెరిగేటీదన్నా ఇది ఏమిటో ఆయనంతా కది లేదే కదా తా కది లేడింది మాయట తా కదలడట పరమశివుడు సూచన చేసాడు ఇదంతా కదిలేదు చలం దీన్ని నువ్వు ఎన్ని చెప్పినా ఈ చలము కదిలే దాంట్లో ఉన్నటువంటి అంతర్భాగములు మరి అచలమో అది కదలదు అది బయలు అక్కడి నుంచి చూడవయ్యా ఈ క్షరుడు లేడు ఆ అక్షరుడు లేడు దాని అవతలంటున్నావే ఆ పరబ్రహ్మము పరమాత్మో పురుషోత్తముడో వాడు లేనెరుక బయలులో ఈ లేనరుకకు మూలం లేదు ఈ అక్షరుడుకు అసలేదు క్షరుడు అంటావా వీడికి అసలు వీడు ఉన్నాడో లేదో వాడికే తెలీదు కాబట్టి పురుషత్రయం ఎగరగొట్టే పని చేశారు ఇప్పుడు ఇక్కడ ఇరిగి ఎగిరిపోయేటి దన్నా ఆ అచలం యొక్క మర్మం తెలిస్తే ఆ బయలుని దర్శిస్తే ఆ బయలు స్థితిలో గనక ఉంటే ఇప్పటిదాకా చెప్పావే క్షర అక్షర పురుషోత్తమ పద్ధతులన్నీ ఎరిగితే ఎరిగి తా ఎగిరిపోయ్యేటిదన్నా అది చూడగానే ఇది లేకుండా పోయి ఉన్నావా అంటే ఉన్నాను అన్న ఇప్పుడున్నావా అంటే లేదన్నది లేక ఎలా మాట్లాడుతున్నావు అని వంధ్యాసునివలే గగన కుసుమలే గొడ్రాల బిడ్డవలే తిరుగులో చెప్తే వంధ్యాసును అయితే లేక ఉన్న వాడివలె అంటు తెగిన వాడివలే మూల ఛేదమైన వాడివలే ఎరుక ఎగిరిపోయిన వాడివరే ఇదే సూచన జీవుడు శరీరాన్ని వదిలి మరొక శరీరానికి వెళ్ళినప్పుడు కూడా చెలక ఎగిరిపోయింది అంట అక్కడేమో ఎరుక ఎగిరిపోయింది ఇక్కడేమో చిలకెగిరిపోయింది లేక హంస లేచింది ఇలా సూచనప్రాయంగా ఇలాంటి మాటలు కూడా మన యొక్క ఆర్యోక్తులలో మన సాంప్రదాయంలో మన జీవన విధానంలో కలిసిపోయి ఉన్నాయి చూడు మొక్కటిగా ఇప్పుడు ఆ బయలుస్థితి నుంచి చూశాడు మలినప్పుడు ఎరుక మిశ్రపుడు ఎరుక కేవలపుడు ఎరుక పరారూప చూడు మొక్కటిగా లేనిదిగా చూసాడు లేకుంటే చూడమొకటిగా ఆ బయలు స్థితి కనుక నీకు తెలియకపోతే పునః పెద్ద పాము నోట్లో పడి పరమపద సోపాన పడంలో మొదటికి వచ్చేస్తా ఈ అఖండ ఎరుక అటువంటి పెద్ద ఆ రీతిగా మొదటికి వచ్చేసినటువంటి వాడవైతే మరలా పునః ప్రయాణం చేయాలి అయితే లేనెరుక స్థితి నుంచి నువ్వు బయలుస్థితికి చేరాలి అంటే ఎలాగా ఎలా తెలుస్తుంది ఇది ఇది ఎలా సాధ్యం అంటే దేశికేంద్రుడు ఏం చేస్తాడు అంటే ఇది లేదు ఇది లేదు ఇది లేదు ఇది లేదు ఎరుక యొక్క లేమితనాన్ని బాగా తెలియజెప్పి బోధించి బోధించి బోధించి బోధించి ఏం చేస్తారు అంటే ఒక తోపు దోస్తారు సాంతం శిఖరం మీద నుంచి ఒక తోపు దోస్తే రాయి ఎక్కడికి వచ్చి పడుతుంది మళ్ళా సాంతం భూతలానికి పడుతుంది అలాగే ఆ జ్ఞానంతో శాంతం కిందకు రావాలి అది లేదంటున్నావే మెదినప్పుడు ఎరుకలేదు మిశ్రపుడు ఎరుకలేదు కేవల ఎరుక అఖండ ఎరుకలేదు పరారూప ఎరుకలేదు ఇట్లా ఈ ఎరుకలేదు లేదు లేదు లేదు అంటున్నావే ఈ లేదు లేదన్న పద్ధతిని ద్వాదశి షోడశి పంచదశి పద్ధతిగా మరలా కిందకొచ్చి ఐదు ఐదులు ఇరవై ఐదులో ఉన్న పిండాన్ని ఐదు ఐదుల ఇరవై ఐదుగా ఉన్న బ్రహ్మాండాన్ని దాని యొక్క అహములను తెలిసి నిరసించాలన్నమాట నిరసిస్తే బయలుగా స్థిరపడిపోతాడు ఈ నిరసించడం చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది నిరపేక్ష పద్ధతి అక్కడుండాలి ఇక్కడ పనిచేయాలి అక్కడుండాలి ఇది పోగొట్టుకోవాలి ఆ తెలివితో ఆ బయలును తెలు దర్శించినటువంటి తెలివితో ఆ ఎరుక లేదని నిర్ణయించినటువంటి బోధతో ఆ దృఢీకరించబడినటువంటి పద్ధతిగా నువ్వు ఈ ఐదు ఐదు ఇరవై సాక్షిని పిండ బ్రహ్మాండ సాక్షులను పిండ బ్రహ్మాండ వ్యవహారమును తెలిసిపోగొట్టుకోవాలి అదేమో బోధా పద్ధతిగా పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేసావు బోధా అంటారు దాన్ని అందుకని మొదటిసారి జరిగేదానికి బోధానిర్ణయం అనిపేరు అప్పుడు బయలులో స్థిరపడలేడు మాటగా చెబుతూ ఉంటాడు ఎరుక లేనిదని ఎవరైతే ఇట్లా కింద దాకా వచ్చి శాంతం కింద నుంచి ప్రయాణం చేసిగా లేనిదిగా బయలునందు స్థిరపడిపోయి సహజం వాళ్ళు దేశికులు వాళ్ళు దేశికేంద్రులు కరేసి శణ నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతఖిలఘోర పాపని గరి ప్రత్యక్షమాహేశ్వరీ ప్రాళేయాచలవంశావని గరి కాశీపురాధీరీ భిక్షాందేహీ కృపవలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ విశ్వేశ్వరుడు విశాలాక్షి మీరు ఇవ్వగలిగేది ఏమిట అంటే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ పార్వతీ మాతార్వతీ దేవీ పితా దేవోమహేశ్వర బాంధవా శివభక్త స్వదేశో భువనత్రయం చూడండి ఎంత సూచనగా ఉన్నదో ఈ స్తోత్రంలో అలా ఆ భక్తి మార్గంలో కూడా సర్వస్వ శరణాగతి ద్వారా జ్ఞానప్రవేశం జరిగి పరాభక్తిగా మారి జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షా దేహీ జార్వతీ మాతా జార్వతీదేవి ఇతాదేవో మహేశ్వర మహత్తును దాటినటువంటి మహేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి మరి వారిలో అర్థభాగమైనటువంటి సతి తల్లి ఈ జీవశరీర యాత్రలో తోడ్పడుతున్నారే రకరకాల బంధుత్వాలతో రకరకాల పాత్రోచితములతో వీళ్ళంతా ఎవరట బాంధవా శివభక్తాశ్చ వీళ్ళందరూ శివభక్తులయ్యా వాళ్ళకి వాళ్ళ ఒరిజినల్ పేర్లు లేవు ఆ ఒరిజినల్ పాత్రలు లేవు వాళ్ళు ఆ సంబంధ బాంధవ్యాలు ఏమీ లేవు సిదానందరూప శివోహం శివోహం అని చూసినప్పుడు అందరూ ఏమైపోయారు ఇప్పుడు అందరూ శివభక్తులే ఆ నేనది శివుడే అయి ఉన్నప్పుడు ఆ నేను లేనివాడెవడు ఈ జీవులలో కాబట్టి వీళ్ళందరూ ఎవరట శివభక్తులు కాబట్టి ఇదంతా శివకుటుంబం ఈ రీతిగా చూచాడట ఇప్పుడు అన్యథ ఎక్కడ కలదు కాబట్టి ఆ అభేద స్థితిని ఆ అక్షరపురుషస్థితిని ఇవ్వగలిగేటటువంటి జ్ఞాన సరస్వతి దయచేత దేశికవర్యుడైనటువంటి శంకర భగవత్పాదుడు అంతకుముందు ఉన్నటువంటి వేదవ్యాసుడు సుఖమహర్షి యాజ్ఞవర్యుడు జనకుడు అంతకుముందు సూర్యుడు సుఖ సాంది కృష్ణ పరమాత్మ ఇలా అనేక మంది మహానుభావులు ఉన్నారు భారతావరిలో ఈ దేశ వరియు వారందరూ చాలా అచలముల మర్మమెరిగేటిదన్నా తెలిసిపోగొట్టుకోవాలి తెలిసి లేకుండా పోవాలి తెలిసి ఎగిరిపోవాలి హరి ఓ శ్రీ గురుగ్రో నమ రిణ్మిదం ఓం నామాయణమేవా ో సహనాభవత్ సహనోనక్స్ సహరవై తేజస్సు నవధితమస్సు మా ావై శాంతి శాంతి శాంతి స్వగురు నిజగరు పరమగురు పరష్ిగొరు సద్గురు పరబ్రహ్మణే నమ్మ హరి ఓ ంగులు జీ నమ్మా